ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు మరొక ముఖ్యమైనటువంటి సాఫ్ట్ స్కిల్ మృదున నైపుణ్యం ప్రాబ్లం సాల్వింగ్ చాలా ముఖ్యమైంది ఏ ఉద్యోగం చేయటానికే కాదు ఏ ఉద్యోగం లేకపోయినా ప్రతిరోజు మనకి ఏ సమస్యలు ఎదురు ఎదురవుతూనే ఉంటాయి చెన్నై కావచ్చు అతి చెన్నై కావచ్చు పెద్దవి కావచ్చు చాలా పెద్దవి కావచ్చు వీటిని పరిష్కరించడం ఎట్లా పరిష్కరించకపోతే మన మానసికంగా చాలా ఆందోళన ఉంటుంది ఆ సమస్య మనిషి ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుంది కాబట్టి సమస్యను పరిష్కరించడం ఎట్లా ఇది ఒక నైపుణ్యం ప్రాబ్లం సాల్వింగ్ అనేటటువంటిది అన్నమాట దీన్ని ఇంగ్లీష్లో అంటారు ఇది ఉద్యోగంలో కాని చేసేటప్పుడు కానీ వచ్చినప్పుడు విడిగా కానీ నీకు ఒక సమస్య ఉంటే మనం సాధారణంగా చేసేది ఏంటంటే ఆ సమస్యని ఎంతో ఊహించుకుంటాం అన్నీ చుట్టుముట్టి ఒక చిక్కులో ముళ్ళో చిక్కుకొని నువ్వు కాళ్ళు చేతులు ఆడక తనుకుంటున్నట్టుగా అనిపిస్తుంది అటువంటి పరిస్థితుల్లో నువ్వు ముందుగా సమస్య అని అనిపించినప్పుడు నువ్వేం చేయాలంటే నీ సమస్యని స్పష్టంగా ఒక్క వాక్యంలో రాయగలగాలి ఒకటి లేక రెండు వాక్యాల్లో నేను అప్పుల బాధలో మునిగిపోతున్నాను నాకు అనుకోనటువంటి నష్టం వచ్చింది ఇది నా సమస్య అది ఒక వాక్యంలో రాస్తే నీకు ఒక స్పష్టత ఏర్పడుతుంది పరిష్కారం కనుక్కోవటానికి సులభం అవుతుంది అట్లా కాకపోతే ఇటు మనం వాయిదాలు కట్టాల్సినవి కట్టాలి నేను అటు వడ్డీకి తెచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఇటు నా వస్తువులు కొందరు అమ్ముదామంటే కొనేవాడు లేడు ఇన్ని రకాలుగా నాలుగు పక్కల నుంచి పది పక్కల నుంచి ఒక బాణాలు వచ్చి గుచ్చుకుంటున్నట్టుగా ఇబ్బంది పెడుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ దానికి ఆలోచించు ఆలోచించు ఒక వాక్యంలోకి రాయాలి అనేసరికి స్పష్టత ఏర్పడుతుంది నాకున్నటువంటి సమస్యని ఒక వాక్యంలో అప్పుల బాధ ఎక్కువగా ఉన్నది నేను దాని నుంచి విమోచన పొందాలి ఉపశమనం పొందాలి అనేటటువంటిది నా సమస్య అనేది రాయటం చాలా కష్టం అయినప్పటికీ మొట్టమొదటిగా అలా ఒక వాక్యం రెండు వాక్యాల్లో రాయగలిగితే మీ సమస్యను సగం పరిష్కరించుకున్నట్లే ఏంటిది ఒక మాటలో రాసినంత మాత్రాన సమస్య సగం పరిష్కారం ఏంటో ఏదో టీవీ కబుర్లాగానే ఉన్నాయి అని అనిపించవచ్చు మీకు కాదు వినండి శాంతం వినండి మీకు అవసరమైనప్పుడు ఉపయోగించండి దీన్ని అమలుపరచండి అప్పుడు తెలుసుది మీకు ఇది అన్ని అనుభవంతో చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి మార్గం ఈ నైపుణ్యం అప్పుడు ప్రశాంతంగా ఒక చోట కూర్చొని ఎవరు లేకుండా ఏ డిస్టర్బెన్స్ లేకుండా కూర్చొని ఇప్పుడు నాకు ఉన్నటువంటి సమస్య నేను రుణ బాధ నుంచి విముక్తిని కావటం అని రాసుకున్నావు కదా దీనికి పరిష్కార మార్గాలు మొన్న మనం చెప్పుకున్నట్లుగా మెదడులో ఒక పక్కంతా కుడి పక్క కూడా సృజనాత్మక ఆలోచనలు క్రియేటివ్ ఐడియాస్ ఇస్తూ ఉంటుంది రెండవ పక్క ఎడం పక్క ఇది మంచిదా కాదా ఆచరణకు సాధ్యం కాదా అని చెప్తూ ఉంటుంది మనం సాధారణంగా ఒక ఐడియా రాగానే దాన్ని వెంటనే విశ్లేషణ చేస్తాం అట్లా చేయకుండా అస్సలు విశ్లేషణ అనేది ఎడం భాగానికి పని చెప్పవద్దు ఒక ఆలోచన వచ్చింది అది రైట్ నేను ఇప్పుడు బాగా ఖరీదొచ్చేటటువంటి పొలాన్ని అమ్మేస్తాను ఇప్పుడు అమ్మేస్తే ఎవరు ఉంటారు అని పక్కనే వస్త చెప్తూ ప్రాంప్టింగ్ దాన్ని పక్కకు నెట్టేయండి ఎడంపక్క విశ్లేషణ అనేది వద్దు క్రియేటివ్ ఐడియాస్ తోటి అది మంచి చెడ్డు అనే ఆలోచనే వద్దు రాసుకుంటూ పోండి కనీసం ఐదు పది పదిహేను ఎన్ని ఆలోచనలు అంతసేపు ఒక అరగంట సేపు కానీ ఒక కనీసం ఇరవై ముప్పై నిమిషాలైనా సరే కూర్చొని ఏకాంతంగా ఒకటి పొలం అమ్మటం రెండు బంగారం అంతా అమ్మేయటం బ్యాంకుకి వెళ్ళి మరోక అప్పు తెచ్చి తక్కువ వడ్డీకి తెచ్చి దీన్ని తీర్చటం నీ సన్నిహితుల దగ్గరికి వెళ్ళి స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఏదో తాకట్టు పెట్టి తేవటం ఇలా ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన రాయండి అరగంట సేపు అయ్యేంత వరకు కూడా ఇది సాధన చేయటం ఈ అలవాటు బ్రెయిన్కి కనుక ఒక్కోసారి ఒక్కోదాన్ని పనిచేయించడం అలవాటు నేర్చుకుంటే మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అన్నమాట ఇది పదిహేనో ఇరవయో పదో ఆలోచనలు వస్తాయి అప్పుడు దాన్ని అక్కడ పడేసి ఓ కాఫీయో టీయో తాగితే తాగి లేకపోతే కాసిన మంచినీళ్ళు తాగి బయటికి వెళ్ళి పది నిమిషాల్లో అరగంట విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఫ్రెష్గా వచ్చేసేయండి వచ్చి అప్పుడు తీసుకోండి ఒకటి అమ్మటి ఒకటి ఒకటి వెంట ఒకటి ఈ మొదటిది ఎంతవరకు ఆచరణీయము ఈ పదిహేను సమస్య పరిష్కార మార్గాల్లో తొమ్మిది పనికిరాదు ఇది అసలు సాధ్యమయ్యేదే కాదు బ్యాంకులకి వెళ్ళి అప్పు తెచ్చుకోవడం అనేది అనుకోండి ఇప్పుడు బ్యాంకులో నీకు ఇప్పటికే బా బాకీలు ఉన్నాయి ఇప్పుడు నీకు కొత్తగా బాకీలు ఇవ్వకపోవచ్చు కాబట్టి అది కొట్టేసేయి అని ఒకటి ఒకటి ఒకటి ఇందులో ముఖ్యంగా కానిటువంటి ఇది ఆచరణ చేయడానికి వీలు కాదు అంత మంచిది కాదు అనుకున్నప్పుడు కొట్టేసేయి ఒక ఐదో ఆరో మిగులుతాయి ఈ ఐదో ఆరోని అట్లా ఉంచేసి మళ్ళీ మరుసటి రోజుగానే రెండో రోజు మూడో రోజు ఇంకొంచెం సమయం తర్వాత వాటిని మళ్ళీ వాటి మీద ఎక్సర్సైజ్ చేయి ఈ లోపల మన మనసు సబ్కాన్షియస్గా లోపల లోపల ఆలోచిస్తూనే ఉంటుంది దృష్టిని అంతా ఈ ఐదుటి మీదనే పెడుతుంది ఏదైతే బాగుంటుంది అని తెలుస్తుంది ఇక్కడ అవసరమైతే నువ్వు ఒక మిత్రుడి సలహా కూడా తీసుకోవచ్చు నమ్మకమైనటువంటి మిత్రుడు నీకంటే కొంచెం సలహాలు ఇవ్వగలిగినటువంటి మెధస్సు కలిగినటువంటి వాడు ఉంటే అతని సలహా కూడా తీసుకోవచ్చు అది కూడా తీసుకొని మొత్తం మీద నిర్ణయం నువ్వు తీసుకోవాలి అలా చేస్తే అప్పుడు నీకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నీకున్నటువంటి నాలెడ్జ్ని బట్టి ఫలానా నిర్ణయం మంచిది అనుకొని చేస్తే ఇక మార్గాలు ఏమిటి అనేటటువంటి నీకు తెలుస్తాయి అదే మార్గంలో చేస్తూ ఉంటే నీ సమస్య తక్కువ తప్పకుండా పరిష్కారం అవుతుంది ఇది ఏ సమస్య వచ్చినా ఒక అప్పు కాదు డబ్బు కాదు వ్యవహారం కాదు ఆస్తి కాదు చదువు కాదు ఏదైనా సరే ఇదే పరిష్కారం మార్గం విద్యార్థి టెన్త్ అయిపోయింది ఏ కోర్సులో చేరాలి ఎంపీసీ వైపిసి సిఈసి హెచ్ఈసి ఎన్నో బ్రాంచెస్కి వెళ్ళొచ్చు కదా ఇందులో దేనికి వెళ్ళాలి అనేది సమస్యగా ఉంది అప్పుడు ఇట్లాగే నువ్వు ఎంచుకున్నటువంటి గ్రూప్స్ని రాసుకొని అక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొట్టేసుకుంటూ చివరికి రెండు మిగిలిన ఎంత ఆ రెండింటిలో ఏదైతే బాగుంటుందని సలహా తీసుకొని కానీ ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు కాబట్టి ప్రాబ్లం సాల్వింగ్ అనేటటువంటిది అయిపోయిన తర్వాత దాంట్లోనే భాగంగా డెసిషన్ మేకింగ్ నిర్ణయం తీసుకోవటం అనేది కూడా ఒక ముగింపు అనమాట అందువల్ల అదే కాకు అట్లా కాకుండా సమస్యను ఊహించుకొని ఎంత పెద్దదో నేను ఇంక బ్రతకడం అనవసరం నేను బాకీలు తీర్చలేను అని వ్యతిరేకమైన ఆలోచన ఆలోచించడం మాత్రం పొరపాటు ఇవాళ పరిస్థితుల్లో నీకు భయంకరంగా ఉండొచ్చు సమస్య కానీ పరిష్కారం చేసుకుంటే నువ్వు వాళ్ళకి నచ్చజెప్తే నీ బాకీదారులే కొంచెం వాయిదా వేయవచ్చు కొంచెం మినహాయింపులు ఇవ్వచ్చు ఇంకొక సమస్యలో ఇంకో సమస్యలోనైనా మార్గాలు ఉంటాయి కాబట్టి సమస్యను చూసి భయపడొద్దు ఏ సమస్య సరే పరిష్కరించుకోవడానికి వీలైందే అనేటటువంటిది మనం నేర్చుకోదగినటువంటి అంశం ధన్యవాదాలు